జై గురుదత్త యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం నాలుగవ భాగం గురుదేవా కనిపించే ఈ ప్రపంచం లేదనుకుంటే అప్పుడు ముక్తి వస్తుంది అని మీరు అంటున్నారు ముక్తి రావాలంటే చెయ్యాలి కనిపించే ఈ ప్రపంచం లేదని గట్టిగా అనుకోవాలి స్పష్టంగా కనిపించేదాన్ని లేదనుకోవాలా దానికేనా ఉపాయం ఉండాలిగా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి ఏమిటి ఉపాయం స్పష్టంగా ఎదురకుండా ఎవడన్నా కనిపిస్తుంటే ఒక కొండ ఆ కొండ లేదనుకుంటూ ఉండాలి ఏదైనా ఉపాయం మీ దగ్గర ఉందా అన్నాడు అంటే వశిష్ఠడు ఏమంటున్నా అంటే ఈ లోక భ్రాంతి అనేది ఒక కలరా వ్యాధి వంటిది ఇది చాలా కాలంగా ఒంట్లో జీర్ణించిపోయింది ఇది సహజంగానే త్వరగా పోయే వ్యాధి కాదు చాలా కాలంగా ఒంట్లో వంట పెట్టుకుని అంచేది ఇది తేలిగ్గా పోదు ఇది పోయందుకు ఉపాయం ఏమిటయ్యా అని అడుగుతున్నావు నువ్వు ఉపాయం ఒకటే ఆత్మ విచారణే దీనికి సరి అయినటువంటి మంత్రం అయితే చెప్పాం కదా ఏ ఆదరాబాదులుగా ఏదండి ఆత్మజ్ఞానం మీరు చెప్పారు కదా విచారణ చేసేసాను ఆత్మజ్ఞానం ఏది అంటే హడాడు రాదు ఒకడు చాలా కష్టపడి కొండెక్కాడు ఎక్కిన తర్వాత వాడి భయం వేసింది రావాలి కిందికి రావాలి కదా అని అక్కడి నుంచి అలా దూక్కకూడదు తప్పో ఒప్పో ఎక్కాడు ఎక్కినవాడు మెల్లిగా మెల్లిగా జాగ్రత్తగా దిగారు అంతేకాని దోక్కోడదు అలాగే బ్రహ్మజ్ఞానం కూడా అభ్యాసక్రమం చేత సాధించాలి ఈ అభ్యాసక్రమం కోసమే నేను నీకు లీలోపాఖ్యానం అనేటువంటి కథ చక్కని కథ జబత విను ఈ లీలోపాఖ్యానం ద్వారా నేను నీకు ఏమి చెప్పబోతున్నానో ఆ సిద్ధాంత భాగాన్ని నువ్వు ముందుగానే అవగాహన చేసుకుని ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈ కథ ఏమి సరదా కోసం చెప్పే కథలు కాదు ఒక సిద్ధాంతం అర్థమయ్యేందుకోసం ఈ కథను సాధనంగా చదువుతున్నాం అని చెప్తే సిద్ధాంతం మనసులో ఉంది ఏ సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకుని ఈ కథను నేను చదువుతున్నాను అని నీకు తెలియాలి తెలిస్తే ఆ కథలో వచ్చేటువంటి ప్రతి సంఘటనలోనూ ప్రతి పాత్రలోనూ నేను చెప్పేటువంటి సిద్ధాంతం అతుకుతోందా అతకడం పరిశీలించుకోవచ్చు అందుకోసం ఆ ముఖ్య సిద్ధాంత భాగం ముందరగా చదువుతా విను ఈ కథ ద్వారా నేను చెప్పబోయేటువంటి ముఖ్య సిద్ధాంత భాగం ఏమిటి అంటే ఈ ప్రపంచం పుట్టనే లేదు అని గొప్పగా ఉందండి ప్రపంచం ఉందా లేదా అని అసలు ఇది పుట్టనే లేదు ఈ ఉత్పత్తి ప్రకరణం అంటే ఏమిటి ఉత్పత్తి అంటే పుట్టడం ఈ ప్రపంచం యొక్క పుట్టుక లేనేలేదు ఇదే సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకునే ఆ కథ చెప్పబోతున్నా అయితే మరి పుట్టకపోతే ఎలా కనిపిస్తోందండి కనిపించడమే భ్రాంతయ్యా ఈ మాట నిరూపించేందుకే ఇంత ప్రక్రియ మేము చేస్తున్నాం ఇప్పుడు సంగ్రహంగా ఒక ప్రక్రియ చదువుతా విన్నాం ఏమిటంటే ఈ ప్రపంచమంతా ప్రళయంలో కనిపించకుండా పోతోంది కదా ఎక్కడికి పోతోంది ఏమో ఎవరు తెలుసు ఎవరికీ తెలియదు తెలియదు కాని ఆ స్థానం పరిశుద్ధమైనటువంటి సత్స్వరూపమయి ఉండాలి ఎందుకంటే ఇది అసత్వరూపమైనటువంటి ఈ ప్రపంచం అంతా ప్రళయంలోకి వెళ్ళినప్పుడు దేంట్లోకి వెళ్ళాలి సద్దులోకి వెళ్ళాలి అంచేది ప్రళయకాలంలో ఈ ప్రపంచం అంతా ఎక్కడికి పోతుంది అని విచారణ చేస్తే మన కళ్ళతో మనం చూడకపోయినా కూడా దాని యొక్క స్వరూపం స్పష్టంగా మనం తెలియకపోయినా కూడా అది పరిశుద్ధమైన సత్స్వరూపం అయి ఉండాలి అని మనం ఊహించగలం దాంట్లో తప్పేం లేదు అయితే మళ్ళీ దాంట్లోంచి సృష్టి వచ్చింది ఆ సృష్టి వచ్చేటప్పుడు దేంట్లోంచి వచ్చి ఉండాలి మళ్ళీ ఆ సత్తులోంచి వచ్చి ఉండాలి సత్తులోకి వెళ్ళింది కనుక ఆ సత్తులోంచే సృష్టి మళ్లీ వచ్చి ఉండాలి నిర్వికారమైన సత్పదార్థంలోంచి సృష్టి వస్తోందంటే అదేలా కుదురుతుంది నిర్వికారమైన వస్తువులోంచి వికార రూపమైనటువంటి ఈ ప్రపంచం వస్తుందా మరి ఎక్కడనా రావడానికి వీల్లేదు వీల్లేకపోయినా వచ్చినట్టు కనిపిస్తోంది తాడున్న చోట తాడే కనిపించాలి కానీ తాడున్న చోట పాము కనిపిస్తోంది పాముండీ లేని చోట తాడు మాత్రమే మున్న చోట పాము కనిపిస్తోంది గనక ఏమయ్యుండాలి అది అది భ్రాంతి అయి ఉండాలి అలాగే నిర్వికారమైనటువంటి సత్పదార్థంలోంచే సృష్టి వస్తే వచ్చి ఉండాలి అంతకంటే మార్గం లేదు కానీ నిర్వికారమైన సత్పదార్థంలోంచి వికార రూపమైనటువంటి సృష్టి వచ్చే సావకాశం లేనేలేదు సావకాశం లేకుండానే వచ్చినట్టు కనిపిస్తోంది గనక ఈ ప్రపంచం అంతా భ్రాంతి రూపమై ఉండాలి ఎంతకంటే మార్గం లేదు ఏపోతే ఇంకొక అంశం ఉంది రామా ఏమిటంటే ఈ విషయం భ్రాంతిరూపం ప్రపంచం భ్రాంతి రూపం అయి ఉండాలి అనే విషయం మనసులో అడిపెట్టు ఇంకొక అంశంలోకి రా ఏమిటంటే నీటిలో తరంగాలు పుట్టాయి పుట్టాయంటే నీరు వేరు దాని మీద నీటి మీద పడవ తేలినట్టుగా నీటి మీద తరంగం వేరే తేలుతోందా నీరు వేరు పడవ వేరు అన్నట్టుగా నీరు వేరును తరంగం వేరు అని చెప్పింది వీలుంటుందా అలా లేదు నీరు తరంగం వేరు వేరు కానే కాదు కాకపోయినా కూడా వేరుగా ఉన్నట్టు కనిపిస్తున్నా ఈ తరంగాలన్నీ ఇవి కొత్తగా పుడుతున్నట్టు కనిపిస్తాయి దేంట్లో నీటిలో ఇది ఒకటో తరంగం ఇది రెండో తరంగం అని మనం అలల్ని లెక్క ఉంటాం కూడా కనుక వేరు కాకపోయినా వేరుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉండటం దాంట్లో అది మొత్తం అంతా అంతకుముందున్న నీరైనప్పటికీ కొత్తగా ఇప్పుడు అలలు పుడుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాం ఇదంతా జరుగుతుంది మనం కలర్ కలర్ రోజు చూస్తూ ఉన్నాం అలాగే ఈ ప్రపంచం కూడా సద్రూపంలోంచి పుట్టినట్టు కనిపిస్తోంది అంతే గాని నిజమైనటువంటి పుట్టుక లేదు అంటే ఏమిటి మొదట ఏమన్నా నిర్వికార వస్తువులోంచి సవికారమైనటువంటి ప్రపంచం పుట్టడానికి సవకాశం లేదు గనక సమకాశం లేని స్థానంలో పుట్టినట్టు కనిపిస్తోంది గనక అది భ్రమ ఉండాలి భ్రాంతయి ఉండాలి అని ఒక హేతు చెప్పారు ఇప్పుడేం చెబుతున్నారంటే దృష్టాంత రూపంలో నీటిలోంచి అలలు వచ్చినప్పుడు ఆ నీటిలోంచి వచ్చిన అలలు నీరే కాని అంతకంటే వేరే కాదు అయినప్పుడు వేరే ఉన్నట్టు కనిపిస్తాయి కనుక వేరే ఉన్నట్టు కనిపించడమే భ్రాంతి అలాగే ఉన్నది సద్రూపమైనటువంటి సత్య పదార్థమైనప్పటికీ కూడా దానికి ఏ వికారం లేకపోయినప్పటికీ కూడా దాంట్లోంచి ఈ సృష్టి వచ్చినట్టు కనిపిస్తోంది గానీ నిజంగా ఇక్కడ సృష్టి లేదు ఇది రెండో నిరూపణ ఈ రెండు నిరూపణలు చెప్పడాన్ని మనం తేలిగే చెప్పేసుకున్నాం గానీ వశిష్ఠ మహర్షి ఒక సర్గంతా తీసుకున్నాడు రాముడు చాలా విన్నాడు వినేసి మళ్లీ ఇంకో ప్రశ్న వేశాడు ఈ జగత్తంతా లయించిపోతే మిగిలిపోయే వస్తువు ఏదైతే ఉంటుందో అది నిరాకారం అంటే నాకేం సందేహం లేదు ఎందుకంటే ఆకారాలన్నీ నశించిపోయాయి గనక ఆ నశించిపోగా మిగిలేటువంటి వస్తువు ఉందే అది నిరాకార వస్తువు ఉండాలి కానీ ఇది శూన్యం కాదంటే ఎలా కుదురుతుంది శూన్యమై ఉండొచ్చు కదా ఇదంతా శూన్యంలోకి పోయి ఉండొచ్చు కదా శూన్యానికి ఆకారం లేదు అంచేత ఇప్పుడు ఇంత విస్తారంగా కల్పించినటువంటి కనిపించినటువంటి ఈ ప్రపంచం అంతా కూడా శూన్యంలోకి పోతుంది అని భావించవచ్చు ఒకవేళ శూన్యం కాదనుకుందాం అప్పుడు ఆ సద్వస్తువు నిర్వికారం అంటే ఎలా కుదురుతుంది ఒక్క శూన్యమైతేనే మీరు చెప్పినటువంటి నిర్వికార లక్షణం కుదురుతుంది సద్వస్తు అయితే మాత్రం నిర్వికారత్వం కుదరదు ఎందుకంటే దాంట్లో సృష్టి వస్తుంది గనక ఇకపోతే మూడో బాజిబిలిటీ ఏముందంటే ఆ వస్తువు ఏదైతే సద్వస్తువు అంటున్నారే అది ఉన్నది కాదు లేనిది కాదు వెలుగు కాదు చీకటి కాదు జడము కాదు చేతనము కాదు అని ఈ రకంగా వర్ణిద్దామంటే అసలు ఈ వర్ణన ఎలా కుదురుతుందండి ఏదీ కాకపోతే తాను ఈ ప్రపంచాకారంగా ఎలా మారగలుగుతుంది కనుక ఏదో వర్ణం చేశామంటే సరిపోదు చేసేవన్నా యుక్తియుక్తంగా ఉండాలి కనుక మీరు చెప్పేటువంటి ఆ ప్రళయంలో మిగిలినటువంటి సద్రూపమైన వస్తువు ఉందే దాని గురించి మీరు చేసే వర్ణన యుక్తికి సరిగ్గా అతుక్కోవట్లేదండి అన్నాడు అంటే వశిష్ట మహర్షి రామా నేను చాలా విస్తారంగా వివరంగా చెప్పాను అనుకున్నా గాని నా భావన నీకు సరిగ్గా అర్థం కాలేదు కొంచెం జాగ్రత్తగా మళ్ళీ విను మళ్లీ చదువుతా విషయాన్ని అనుత్కీర్ణ యథాస్తంభే సంస్థితాలభంజిక తథా విశ్వం స్థితం తేన శూన్యం తత్పదం అది శూన్యం కాదు నిరూపిస్తానయ్యా అంటున్నాడు నువ్వు చూసే ఈ ప్రపంచానికి ఉత్పత్తి లేనే లేదయ్యా ఇది పుట్టలేదు అసలు ముందురా అలాని ఊరుకోగా ఈ విషయాన్ని నేను లీలోపాఖ్యానం అనేటువంటి కథ ద్వారా నిరూపిస్తాను అన్నాడు కథ ద్వారా నిరూపించడం ఏమిటండి ఈ సిద్ధాంతాన్ని కథారూపంలో నీకు ప్రతిపాదన చేయడం ద్వారా నీకు సులభంగా అర్థమయ్యేటట్టు చేస్తాను అని ఆయన ఉద్దేశ్యం అందుకోసం వశిష్ట మహర్షి తను చెప్పబోయేటువంటి కథలో ఏ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం ముందే నీకు తెలియాలయా తెలిస్తే గానీ కథ సరిగ్గా అన్వయం కాదు అని ఆ సిద్దాంత భాగం మొదలుపెట్టాడు ఏమన్నాడు ఈ సృష్టి కూడా లయించిపోయి ప్రళయం అయినప్పుడు ఇది ఎక్కడికి పోతుంది అని ప్రశ్నించాడు ఏదో చోటు పోతుంది ఎవరికి తెలుసు ఆ పోయే చోటు ఏదో ఉండాలిగా అది ఎటువంటిది అయి ఉంటుంది అంటే అది సద్వస్తువు ఉంటుంది అది సద్్రూపం ఉంటుంది అది నిర్వికారం ఉంటుంది అది నిరాకారం ఉంటుంది దాంట్లోంచే మళ్లీ సృష్టి వచ్చి ఉండాలి అన్నాడు నిర్వికారము నిరాకారము అయినటువంటి నిజంగా ఉంటే దాంట్లోంచి సాకారము సవికారమైనటువంటి ప్రపంచం అంతా ఎలా పుడుతుందా పుట్టే సావకాశం లేదు సావకాశం లేని చోట వస్తువు కనిపిస్తోంది భ్రాంతి ఇది మేము నిరూపించే విధానం అన్నాడు వశిష్ఠమహర్షి రాముడు అన్నాడు ఇది ఎక్కడికి పోలండి ఈ ప్రళయం అయిపోయిన తర్వాత ఏదైతే ఉంటుందో అది సద్వస్తువు అని ఎట్లా నిశ్చయం ఉంది మీరు చెప్పే వస్తువు శూన్యమై ఉండొచ్చు నిజంగా శూన్యమై ఉండాలి శూన్యం కాకపోతే ఆ వస్తువుకి నిర్వికారత్వం లేకపోరుతుంది ప్రపంచంలో ఏదైనా వస్తువు నిర్వీకారంగా ఉందంటే శూన్యం ఒకటే ఉన్నది వస్తువు ఉంటే దాంట్లో ఏదో మార్పు తప్పదు వికారం తప్పదు అంచేత శూన్యమై ఉండాలి దాన్ని తప్పిస్తున్నందు మీరు ఏమంటున్నారంటే అది ఉన్నదీ కాదు లేనిది కాదు వెలుగు కాదు చీకటి కాదు చేతనము కాదు జడము కాదు అని ఈ విధంగా ఒక కల్పనామయమైనటువంటి వర్ణన చేస్తున్నాడు ఏది కాకపోతే అది ప్రపంచాకారంగా ఎలా మారుతుంది అని చేతి మీరు చెప్పేది యుక్తియుక్తంగా లేదండి అన్నాడు అప్పుడు వశిష్ఠ అంటున్నాడో నా భావన నీకు సరిగ్గా అర్థం కాలేదయ్యా నేను నీకు స్పష్టంగా చెప్పలేకపోయాను అనిచేతి మళ్లీ జవితా విను అన్నాడు అనుత్కీర్ణ యథా స్తంభే సంస్థిత అనుత్కీర్ణిక ఒక స్తంభం ఉంది ఎదుర్కొన్న స్తంభం ఉంది స్తంభం చూడు ఈ స్తంభం మీద మంచి శిల్పం ఉంది అందమైన బొమ్మ ఉంది దీన్ని చక్కక ముందు ఏముంది ఇక్కడ ఈ రాతి స్తంభం ఉంది మరి ఈ బొమ్మ అప్పుడు ఎక్కడుంది ఈ రాతి స్తంభంలోనే ఉంది అని చెప్పాలి అప్పుడేమో బయటపడలేదు ఇప్పుడు అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి రాతి పిల్లలు కొన్ని చెక్కేస్తే ఈ బొమ్మ బయటపడ్డది ఇప్పుడు చెప్పు ఈ రాతి స్తంభంలో ఉన్న బొమ్మ బయటపడిందా కొత్తందే కొత్త పుట్టిందే అంటే ఈ రాతిలోకి ఎక్కడి నుంచో కొత్త రాయి మొక్క అర్థం అలా కదా అంచేదేం చెప్పాలి అంతకుముందే ఈ బొమ్మ దీని అంత అంతర్లీనంగా ఉందండి ఇప్పుడు ఆ బొమ్మ బయటపడిందండి అని చెప్పాలి అలా చెబితేనే యుక్తి సరిపోతుంది ఉన్న బొమ్మ బయటపడింది అంటే అది బయటపడకముందు ఉన్న స్థితి ఏమిటి అని విచారించే మన సృష్టి విషయంలో నువ్వు చేస్తున్న పని అదేగా ఈ బొమ్మ బయటపడక ముందు ఇక్కడ ఉన్న స్థితి ఏమిటి అది శూన్యస్థితేనా శూన్యస్థితి కావడానికి వీల్లేదు శూన్యస్థితి అయితే దాంట్లోంచి బొమ్మ బయటపడుతుంది కనుక ఇది శూన్యస్థితి కాదు ఇది బొమ్మ పుట్టకముందు స్తంభంలో ఉన్న స్థితి శూన్యస్థితి కాదు అలాగే ఈ ప్రపంచం యక్తం కాకముందు ఉన్న స్థితి కూడా శూన్యం కావడానికి వీల్లేదు స్తంభంలో బొమ్మ ఉన్నట్టే సద్రూపంలో ఈ ప్రపంచం అంతా ఉంది అంచేత ఆ సద్రూపం శూన్యం కావడానికి ఎంత మాత్రం వీల్లేదు అంచేత అలాంటి ఆలోచనలు చేయబోకు లేకపోతే బొమ్మలు చెక్కని స్తంభం ఒకటి అంటే ఈ స్తంభం మీద బొమ్మ చెక్క ఈ స్తంభం బొమ్మలు చెక్కని స్తంభమేగా ఆ స్తంభం శూన్యం అవుతుందా శూన్యం కానే అలాగే ఈ ప్రపంచం లేని ప్రళయస్థితి ఉందే అది శూన్యం కావడానికి వీల్లేదు అంచేత ముందర దాని సరణ చేసుకో అన్నాడు అంటే రాముడు వెంటనే ఒప్పుకోలే ఇంకో ప్రశ్న అడిగాడు స్తంభంలోంచి బొమ్మ పుట్టడంలో ఎవరికి అభిప్రాయ భేదం లేదండి అందరికీ అది ప్రత్యక్షంగా కనిపిస్తోంది కాని మీ బ్రహ్మలోంచి ప్రపంచం పుట్టడం విషయంలో మాత్రం అనేక అభిప్రాయ భేదాలున్నాయి ఎవరికి నాకే కాదు శాస్త్రకారులకి మరి తత్వాన్ని గురించి ఆలోచించే మహానుభావులకి వాళ్లకే అభిప్రాయ భేదాలున్నాయి స్తంభం విషయంలో ఏ రకమైన అభిప్రాయ భేదం లేని మీ బ్రహ్మం విషయంలో అన్ని భేదాలు ఎందుకు రావాలి అన్నాడు సమాధానం చూతున్నాడు వశిష్ఠుడు రామా స్తంభం ఉండే చోటు ఈ స్తంభం ఈ బొమ్మలు ఈ బొమ్మలు చెక్కేవాడు వాడి చేతుల్లో ఉండే ఉలి సుత్తి ఇవన్నీ కూడా ప్రత్యక్ష అంటే స్తంభం విషయంలో దేశ కాల క్రియలున్నాయే అవన్నీ లోగులందరికీ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంటాయి అంటే దాంట్లో ఎవరికి అభిప్రాయ భేదం రాదు ఇక బ్రహ్మగారి దగ్గరికి వచ్చేప్పటికీ ఆ పరబ్రహ్మకు దేశం లేదు కాలం లేదు క్రియలేదు దేశ కాలక్రియలు లేనే లేవు పరబ్రహ్మకి పరబ్రహ్మ విషయంలో పోని శుత్ క్షణం ఏదైనా ఉన్నాయా అటువంటి సాధన సంపత్తి లేదు అందుచేత బ్రహ్మ విషయంలో అందరికీ అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి ప్రత్యక్షము కాదు సాధన సంపత్తి లేదు ఇటువంటి సూక్ష్మ విషయం అంటే దాంట్లో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి అది భేదం అన్నాడు రాముడు అడుగుతున్నాడు అయితే గురుదేవా స్తంభంలో బొమ్మ సాధన సామగ్రి వల్ల పుట్టింది బ్రహ్మలో జగత్తు ఏ సాధన సామగ్రి లేకుండానే పుట్టింది ఈ రెండింటికి ఎంత భేదం ఉండగా బొమ్మకి జగత్తుకి పోలిక చెబుతారేంటి మీరు పోలిక చెప్పే వస్తువులు ఎలా ఉండాలి దృష్టాంతాలు ఒకదానికి ఒకదానికి సాధర్ణం ప్రత్యక్ష ప్రబలమైన సాధర్మ్యం ఉండాలి ఇక్కడ ప్రబలమైన భేదం కనిపిస్తుంటే మీరు దృష్టాంతంగా అవదానికోటి స్తంభంలో చెక్కిన బొమ్మ ఎటువంటిదో సత్పదార్థం నుంచి చెక్కినటువంటి బొమ్మే ఈ సంస్థ సృష్టి అని పోలిక చెబుతున్నారు కదా ఈ దృష్టాంతం ఎలా అంటే వశిష్ఠుడు మళ్లీ చెబుతున్నాడు ఏమయ్యా ఈ విషయం కూడా నీకు పూర్వం చెప్పాను దృష్టాంతం చెప్పినప్పుడు ఏ అంశంలో పోలికి చెప్పామో దాన్ని గ్రహించాలి అని ఇదివరకు చెప్పేశా స్తంభంలో ఉన్న బొమ్మకి స్తంభం యొక్క సత్త కంటే భిన్నంగా వేరే సత్తా లేదు అలాగే ఈ ప్రపంచానికి బ్రహ్మ యొక్క సత్త కంటే భిన్నంగా వేరే సత్తలేదు ఈ విషయం చెప్పడం కోసం వీరింటికి పోలికి చెప్పాం ఈ అంశంలో బొమ్మకి ప్రపంచానికి పోలికి చెప్పాం ఏ దృష్టితో పోలికి చెప్పామో ఆ దృష్టితోనే నువ్వు చూడాలి మొహం చంద్రుడిలాగా ఉంది అంటే మొహం గుండ్రంగా ఉంది అర్థమా ఏ అంశంలో పోల్చామో ఆ అంశంలో చూడాలి చంద్రుడికి మొహానికి అంత అంత భేదం ఉందండి ప్రబలమైన భేదం ఉంది అంటే వాదిస్తే బాగుంటుందా బాగుండదు ఏ అంశంలో పోలిక చెప్పాము సాధర్ణ్యం ఏ అంశంలో ఉందన్నామో అదే దృష్టితో మాట్లాడామో మీరు కూడా దాన్ని బట్టి ఆలోచించాలి ఇప్పుడు ఆ విధంగా ఆలోచించు బ్రహ్మలో జగత్తు వ్యక్తమైంది ఆ తర్వాత లయించిపోయింది ఇప్పుడు నువ్వేమంటున్నావు ఆ బ్రహ్మ శూన్యమే అంటున్నావు శూన్యం అంటే ఏమిటి ఏ వస్తువు కనిపించకపోతే దాన్ని శూన్యం లోకలంతా అంటున్నారు ఏమి కనిపించట్లేదు అనుకోండి శూన్యంగా ఉందండి అంటారు గది శూన్యంగా ఉంది అంటే గదిలో ఎవరు మనుషులు కనిపించట్లేదు ఉద్దేశం అంటే ఏది కనిపించకుండా ఉంటే దాన్ని శూన్యం అంటున్నారు నేను అడుగుతున్నాను కనిపించకపోవడం శూన్యమా లేకపోవడం శూన్యమా తేల్చి చెప్పు ఎవరు చెప్తారు నువ్వే చెప్పు లేకపోవడమే కనుక శూన్యం అయ్యేటట్లయితే బ్రహ్మ శూన్యం కాదు ఎందుకంటే స్తంభంలో బొమ్మ అంతర్గతంగా ఉన్నట్టుగా ఆ బ్రహ్మలో ఈ ప్రపంచమంతా ఉంది అందుచేత లేకపోవడమే శూన్యము అని కనుక నిర్వచనం చెప్పేట్లయితే లేకపోవడం అనే పరిస్థితి అక్కడ లేదు కనుక బ్రహ్మ శూన్యం కాదు లేకపోతే కనిపించకపోవడమే శూన్యము అని నువ్వు నిర్వచనం చెబుతావా అలా చెప్పేట్లయితే బ్రహ్మ అశూన్యం కాదు అప్పుడు శూన్యమే అవుతుంది కనుకనే మేమేమంటున్నా అంటే బ్రహ్మ శూన్యము కాదు అశూన్యము కాదు అని చెబుతున్నాం ఎందుకని శూన్యం అనే పదానికి నిర్వచనం మనం ఎలా చెబుతున్నామో దాన్ని బట్టి బ్రహ్మ శూన్యమా అశూన్యమా అని ఒక దృష్టితో బ్రహ్మశూన్యం ఒక దృష్టితో బ్రహ్మ అశూన్యం అంచేతే శూన్య నిర్వచనం మార్చేస్తున్నారు కనుక నువ్వు ఒకటి ఖాయం చేస్తే దాన్ని బట్టి మేము బ్రహ్మశూన్యం అశూన్యం తేలిచెప్పేస్తాం బ్రహ్మకి మీ రెండు రకాల నిర్వచనాల ప్రకారంగా ఆలోచించినట్లయితే బ్రహ్మకు శూన్యత్వం లేదు అశూన్యత్వం లేదు ఇవన్నీ భాషలో చమత్కారాలు తెప్పితే స్వరూపాన్ని స్పష్టంగా తెలియజెప్పేవి కాదు అలాగే బ్రహ్మ వెలుగు కాదు చీకటి కాదు ఇలాంటి చెబుతున్నట్ల ఇలాంటి చోట్ల మీరు ఎట్లా అన్వయం చేసుకోవాలి ఏమిటి చీకటింటి అని నిర్వచనం చేసుకుని దాన్ని బట్టి అన్వయం చేసుకోవాలి ఇంతకు మనం ఎక్కడి నుంచి పక్కదారి పెట్టామంటే లీలోపాఖ్యానం అనే కథ చెబుతానని దాని ద్వారా నీకు నేను చెప్పబోయే సిద్ధాంతం ఒకటి ఉందని నేను చెప్పాను ఆ సిద్ధాంతమేమిటి అని ఆ సిద్ధాంత భాగాన్ని నేను వివరిస్తున్నా ఏమిటి ఆ సిద్ధాంత భాగం అంటే నీటిలో తరంగాలు పుట్టినట్టుగా బ్రహ్మలో ప్రపంచం పుడుతోంది ఇది పుట్టినట్టు కనిపించడమే తప్పితే నిజంగా పుట్టడం కాదు అందువల్ల ఈ ప్రపంచం అసలు పుట్టనే లేదు ఇది సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించబోతున్నా లీలోపాఖ్యానం అనే కథలో ఈ విషయం మాట్లాడుతూకుంటా మన చర్చ పక్కకి పోయింది అన్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి ఏం చేశాడంటే బ్రహ్మ యొక్క స్వరూప లక్షణాలని యోగులకు తెలిసే బ్రహ్మస్వరూపమని యోగులు కానివారికి తెలిసే బ్రహ్మస్వరూపమని రెండు రకాలుగా విభజించి చెప్పదలుచుకున్నాడు అందుకోసం చర్చను కొంచెం ఇక్కడ ఒక మలుపు తిప్పాడు వశిష్ఠ మహర్షి ద్వారా ఎలా చెప్పా అంటే వశిష్ట మహర్షి సిద్ధాంత వాక్యాలను విని రాముడు ప్రశ్నేశాడు ఇప్పుడు చెప్పాడు కదండి వశిష్ట మహర్షి తన యొక్క సిద్ధాంత వాక్యాలని అవి విన్నాక రాముడు ప్రశ్నేశాడు మహర్షి మీరు పరబ్రహ్మ పరబ్రహ్మ అంటున్నారే దాని స్వరూపం కొంచెం వివరంగా చెప్పండి అని న్యాయంగా ఈ ప్రశ్నని ఈ విధంగా ఈ సందర్భంలో తీసుకురాల్సిన పని పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని యోగిగమ్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగానూ అయోగిగమ్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగానూ రెండు రకాల విశ్లేషణ చేసి శుభించదలుచుకున్నాడు గనక ఈ చర్చలో ఈ రకమైనటువంటి మలుపు తెచ్చాడు అంచేది వశిష్ట మారి అందుకు ఏమన్నా అంటే రామా నిర్వికల్ప సమాధి సాధన చేసేటువంటి యోగులు కొంతమంది ఉంటారు ఇటువంటి మహాయోగులు ఈ బ్రహ్మస్వరూపాన్ని స్వచ్ఛంగా గ్రహించగలుగుతారు ముందు ఆ లక్షణాలు చెబుతాను మీను ఎందుకని బ్రహ్మ యొక్క స్వరూప లక్షణాలని యోగులైతే బాగా స్పష్టంగా స్వచ్ఛంగా తెలుసుకుంటారు అంచేది వాళ్ళు ఎలా తెలుసుకుంటారో దాన్ని ముందర చెబుతారు మొదటి భాగం మొదటి అంశం ఏంటంటే యోగం అంటే ఏమిటి చిత్తవృత్తి నిరోధం ఈ నిరోధ రూపమైనటువంటి సమాధిని గనక సాధించినట్లయితే మనోవృతులన్నీ నశిస్తాయి మనోవృతులన్నీ నశించాక యోగికి ఒకనొక స్వయం ప్రకాశమైన సద్వస్తువు సాక్షాత్కరిస్తుంది అదే పరబ్రహ్మ అన్నాడు వశిష్ఠమహర్షి అంటే ఈ లక్ష్మణ్ ఏం చేస్తున్నాయంటే స్వానుభూతిలో పరబ్రహ్మ వస్తువు ఎలా కనిపిస్తుంది అనేది స్వానుభవపూర్వకంగా మహాయోగ్యనక రాముడికి ముందర అందించాడు కొద్ది సరుగా పోయాక వశిష్ఠ మహర్షి లీలోపాఖ్యానం అనేటువంటి ఉపాఖ్యానం ద్వారా తను ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించబోతున్నాడో ఆ సిద్ధాంతాన్ని ముందుగానే చూతాను వినవయ్యా అన్నాడు ఏమిటయ్యా ఆ సిద్ధాంతం అంటే ఈ జగత్తు పుట్టనే అని దాన్ని నిరూపించాలి నిరూపించడం కోసం ఈ జగత్తు ఎక్కడి నుంచి వస్తోంది ఎక్కడికి పోతోంది అనే చర్చ ప్రారంభించాడు జగత్తు ఎక్కడి నుంచి వస్తోందో ఎక్కడి నుంచి పోతోందో అది శూన్యమే అయ్యుంటే బాగుంటుందండి అన్నాడు రాముడు అది శూన్యం కావడానికి వీల్లేదు అని వశిష్ఠ మారిష నిరూపించాడు అది శూన్యం కావడానికి వీల్లేదయ్యా అది సద్రూపమైన వస్తువే అయ్యుంటుంది సద్రూపమైనటువంటి ఆ సత్పదార్థంలోంచి జగత్తంతా వస్తోంది మళ్లీ ప్రళయంలో అక్కడికే పోతోంది అని చెప్పేటప్పటికీ ఆ సద్రూపమైనటువంటి పరబ్రహ్మ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో దాని స్వరూప లక్షణాలను చెప్పవలసిందే అని రాముడు అడిగాడు అడిగితే వశిష్ట మహర్షి యోగులు గ్రహించే విధానం ఒకటి ఉంటుంది బ్రహ్మలక్షణాన్ని యోగులు కానటువంటి సామాన్యులు గ్రహించేటువంటి విధానం ఒకటి ఉంటుంది బ్రహ్మలక్షణాన్ని రామా అందులో ఉత్తమోత్తములైనటువంటి యోగులు ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని స్వచ్ఛంగా స్పష్టంగా దర్శిస్తారయ్యా అందుచేత యోగి గమ్యమైనటువంటి అంటే యోగులు గ్రహించేటువంటి ఆ పరబ్రహ్మ యొక్క స్వరూప లక్షణాలని ముందర వివరిస్తాను చూడు అని చెప్పి ప్రారంభించాడు మొదటి లక్షణం చెప్పాడు ఏమన్నా యోగి చిత్తవృత్తికి బంధం చేసి నిరోధం చేసి సమాధిని సాధిస్తే ఆ దశలో వాడికి ఒక స్వయం ప్రకాశమైన సద్వస్తు సాక్షాత్కరిస్తున్నాయా అదే పరబ్రహ్మ యొక్క అసలైన స్వరూపం అని తన యొక్క అనుభవంలో ఉన్నటువంటి స్వానుభూతి విషయాన్ని ముందర చెప్పాడు ఆ తర్వాత రెండో లక్షణం చెబుతున్నాడు యోగి నిర్వికల్ప సమాధిని సాధిస్తే అతనికి ధ్యాత ధ్యేయము ధ్యానము అని త్రిపుటి లయించిపోతుంది అయితే లయానికి ఎప్పుడో సాక్షి ఉండాలి దీనికి సాక్షి మిగులుతాడు దీనికి త్రిపుటి లయానికి లయ అంటే ఏమిటి చచ్చిపోవడం చచ్చిపోయిన అడతలు వస్తుంది బతికున్నవాడు ఎవడో చూసి చెప్పాలి లేకపోతే చచ్చిపోయిన మనకి ఎవరైనా అడుదలు వస్తుందండి అంచేది ఎప్పుడైనా సరే ఒక లయం ఉందంటే దానికి సాక్షి ఉంటుంది ఈ త్రిపుడి లయిస్తే కూడా దానికి ఒక సాక్షి ఉండాలి ఓ సాక్షి మిగులుతాడు ఆ సాక్షే బ్రహ్మ ఇది రెండో లక్షణం మూడో లక్షణం ఏం యోగి సమాధిలోకి వెళ్ళాడండి ఇంకా బయటికి రాలే అతనిలో ఒక చైతన్యం ఉంది కదండి ఆ చైతన్యం విషయ విషయాల వైపు మళ్లీ తిరగాలి అంటే ఆ చైతన్యం మళ్ళీ ఇంకోసారి జీవత్వాన్ని పొందాలి అటువంటి సమయంలో ఆ యోగి చైతన్యం ఒకనొక నిర్మలమైనటువంటి ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది అంటే జీవత్వ ఉన్ముఖం కాకుండా ఉండే సమయంలో సమాధి స్థితిలో ఉన్నటువంటి సమయంలో మళ్ళీ బయటికి రాకుండా బయటికి ఉన్ముఖం కాకుండా ఉండే సమయంలో ఆ యోగిలో ఉండేటువంటి చైతన్యం ఒక నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటుంది అలా నిర్మల ప్రశాంత స్థితిలో ఉన్నటువంటి చైతన్యమే పరబ్రహ్మ స్వరూపం ఇది మూడో లక్షణం ఇక నాలుగో లక్షణం ఓ యోగి బ్రహ్మ సమాధిలోకి వెళ్ళాడు అంటే మామూలు సమాధి కాకుండా బ్రహ్మ సమాధిలోకి వెళ్ళాడు అప్పుడేం జరుగుతుంది అతని చిత్తం బ్రహ్మాకారాన్ని పొందుతుంది అయినా సరే ఆయన ఉన్నాడు కానీ పూల వాసనలు ఇవేవి ఆయనకి తెలియవు ఎందుకంటే పూర్తిగా ఒళ్ళు మర్చిపోయినాడు కదండి ఇలాంటి దశలో అతని చిత్తానికి ఏ రూపం అనుభవంలోకి వస్తుందో అదే పరబ్రహ్మ యొక్క స్వరూపం అన్నాడు చిత్తమే పరబ్రహ్మాకారాన్ని పొందింది కనుక పరబ్రహ్మాకార అనుభవమే అతను తప్పితే వేరే అనుభవం వస్తుంది కనుక ఆ దశలో అతనికి ఏ అనుభవం వస్తుందో అదే పరబ్రహ్మ యొక్క స్వస్వరూపం అని ఇంకో లక్ష్ణం చెప్పాడు ఈ విధంగా యోగి గమ్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అశిష్ట మహర్షి వివరించి ఇక యోగులు కానటువంటి సామాన్య మానవులకు తెలిసే బ్రహ్మస్వరూపం ఎలా ఉంటుంది అది కూడా చెబుతాను వినవయ్యా అన్నాడు అంటే యోగులు కాని వాళ్ళకి పరబ్రహ్మస్వరూపం తెలుస్తుంది అండి అని అడుగుతారేమో పరబ్రహ్మం అందరికీ తెలిసే వస్తువు అది అన్ని చోట్ల వ్యాపించి ఉన్న వస్తువు యోగులకు మాత్రమే తెలుస్తుంది అంటే మనకి ఎట్ట తెలుస్తుంది మనబడి వాళ్ళకి చెప్పడం దేనికి నీ గట్టాగా అర్థం కాదు అంటే ఆ విషయం చెప్పాల్సిన లేదు కదా అందరికీ తెలిసే విషయమే యోగులు యోగ విధానంలో తెలుసుకుంటారు మామూలు వారు వారి యొక్క యుక్తి విధానంతో తర్కంతో దాన్ని తెలుసుకుంటారు తెలుసుకుని తన యొక్క మనస్సు ద్వారా మనస్సుకు అతీతమైనటువంటి దాన్ని పొందే ప్రయత్నం చేయొచ్చు అందుచేత యోగులు కాని వారి కూడా బ్రహ్మస్వరూపం తెలుస్తుంది అది జీవతా వినమయ్యన్నాడు అంటే మనకు కొంచెం ఆసక్తిగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ప్రతివాడు నిద్రపోతారు కదండి ఒక నిద్రపోతున్నాడు వాడి కళలు రావట్లే ఆ సమయంలో వాడి మనసుకి జడత్వం లేదు అనుకో అలాంటి స్థితి ఊహించుకో అలా ఉంటే వాడికి ఏ తత్వం గోచరిస్తుందో అదే పరబ్రహ్మస్వరూపం జగత్ప్రలయంలో మిగిలే తత్వం అదే అన్నాడు అయితే దీంట్లో కండిషన్ ఎక్స్ట్రాగా పెట్టాడు కలలు లేక మిలకువ లేక కేవలం నిద్రగా ఉండే సమయంలో జడత్వం ఉంటాం మనందరికి అనుభవంలో ఉంది జడత్వం లేని నిద్రని ఒకదాన్ని ఊహించుకోమంటున్నాడు అలాంటిది అందరికీ అనుభవంలో ఉండేది కాదు కానీ ఊహ ద్వారా తేలిగ్గా పొందచ్చు గనక అయోగులకి యోగులు కాని వారికి కూడా ఇది అనుభవంలోకి వస్తుంది అని చెబుతున్నాడు ఆయన పోతే రెండో లక్షణం చెబుతున్నాడు ఆకాశానికి తత్వం ఏమిటయ్యా శూన్యత్వమే కదా మరి రాతికి తత్వం ఏమిటి ఘనత్వం అలాగే పరబ్రహ్మ తత్వం ఏమిటి ఆలోచించు చిద్రూపమే చిత్ర రూపం అంటే చేతనం చేతనం అంటే జ్ఞానం కనుక జ్ఞానం ఎక్కడన్నా జ్ఞాన స్పర్శ కనిపించిందంటే అది పరబ్రహ్మ స్వరూపమే ఆ రకంగా అర్థం చేసుకో అని రెండో లక్షణం చెప్పాడు ఇక మూడో లక్షణం చెబుతున్నాడు ఒక మనిషి ఉన్నాడు వాడికి అనేక విషయాలు తెలుసు ఆ విషయాల్ని వాడు ఊరిపెట్టేశాడు అనుకోండి వాడికి తెలిసిన విషయాల్లో మనస్సు కూడా ఉంటుంది కదండి చిట్ట చివరికి ఆ మనస్సును కూడా అనుకో అప్పుడు ఏం మిగిలి ఉందో ఊహించు ఊహిస్తే అదే పరబ్రహ్మస్వరూపు ఇది మూడో లక్షణం చెప్పాడు ఇకపోతే నాలుగో లక్షణం చెబుతున్నాడు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు అని ఐదు కోశాలున్నాయి వీటినే పంచకోశాలు అంటారు వీటిలో సూక్ష్మతమైనది అంటే అన్నిటికంటే అత్యంత సూక్ష్మమైనది ఏది అంటే ఆనందమయ కోశం దాని లోపలేముంటుంది ఇంకా ఉంటే దానికి కూడా లోపల ఉండేది పరబ్రహ్మ స్వరూపమే అన్నాడు ఇది నాలుగో లక్షణం ఇక ఐదో లక్షణం ఏంటంటే జీవుల సూక్ష్మ దేహాలన్నీ కలిపేసేసి కలిపేసి తమష్టి సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది ఆ సమష్టి సూక్ష్మ శరీరంలో ఒక సూక్ష్మ ఆకాశం ఉంటుంది అలాంటి సూక్ష్మ ఆకాశం లోపల ఒక అత్యంత సూక్ష్మైన పదార్థం ఉంటుంది ఆ సూక్ష్మాకాశం లోపల ఉండేటువంటి పరమ సూక్ష్మైన వస్తువే పరబ్రహ్మ అదే దాని స్వరూపం ఇది ఐదో లక్షణం ఇక ఆరో లక్షణం ఏం పంచేంద్రియాల వల్ల కూడా ప్రత్యక్ష జ్ఞానాలు ఉన్నాయి ఆ జ్ఞానాలన్నింటిలోనూ కూడా అనుగతమై అన్నిటిలో వ్యాపిస్తూ కంటిన్యూస్గా ఒక చైతన్యం ఉంది సమస్త జ్ఞానాల్లోనూ కూడా అనుగతంగా కంటిన్యూస్గా పూసల్లో దారంలాగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అనుస్యూతమైన చైతన్యం మధ్యలో ముక్కలు ముక్కలుగా తెగిపోకుండా ఉండే చైతన్యం ఏదైతే ఉందో అదే పరబ్రహ్మస్వరూపం ఇది ఆరో లక్షణం ఇక ఏడో లక్షణం చెబుతున్నాడు మానవుడికి మనస్సు ఉంది కదా మనస్సు ఉందా నీకెట తెలుసు అంటే ఏడికి వాడికే తెలుసు నాకు మనస్సు ఉంది అని బాగుంది ఆ మనస్సు ఇప్పుడు పనిచేస్తోందా చేస్తోంది చేస్తోందండి లేదా చేయటం ఎట్లా తెలుసు అయ్యా నీ మనస్సు పనిచేస్తోందని లేదా చేయట్లేదని అంటే నాంతటి నాకే తెలుస్తోందండి అంటే మనస్సు ఉందని మనస్సు పనిచేస్తోందని మనస్సు పనిచేయడం లేదని వీటన్నిటినీ తెలుసుకునే సాక్షి చైతన్య ఒకటి లోపల ఉండి ఉండాలి అది ఉంటేనే ఇవన్నీ చెప్పడం కుదురుతుంది మనస్సు ద్వారా కన్ను పనిచేస్తోందో చేయట్లేదో చెబుతా మనస్సు ద్వారా మొక్కు పనిచేస్తోందో చేయట్లేదో చెబుతా మనస్సు మరి మనస్సు పనిచేస్తోందో చేయటలేదో దేని ద్వారా చెబుతాను మనస్సు యొక్క స్థితిని తెలుసుకునేటువంటి సాక్షి చైతన్యముటి లోపల ఉంటేనే చెబుతాను ఆ లోపల ఉండి తప్పకుండా ఉండాలది ఆ లోపలన్నటువంటి మనసు కూడా సాక్షిగా ఉండేటువంటి మనస్సును గమనిస్తూ ఉండేటువంటి ఏ చైతన్యమైతే ఉందో అదే పరబ్రహ్మస్వరూపం ఇది ఏడో లక్షణం ఇక ఎందో లక్షణం ఏంటంటే ప్రపంచానికి పుట్టుక లేదని నిరూపించేశాం పుట్టుక లేకపోయినా కూడా అది పుట్టినట్టే కనిపిస్తోంది ఎవరి వల్ల అలా కనిపిస్తుంది అంటే అది పరబ్రహ్మ వల్లే కనిపిస్తోంది నిజానికి ఈ ప్రపంచం ఆ బ్రహ్మ కంటే భిన్నమైంది కాదు అయినా కూడా భిన్నమైన దానిలాగా కనిపిస్తోంది ఇలా ప్రపంచ జన్మకి ప్రపంచ స్మరణకి ప్రపంచం భిన్నమైన వస్తువుగా కనిపించడానికి ఆధారమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మ ఇది ఎనిమిదో లక్షణం ఇక తొమ్మిదో లక్షణం ఏంటంటే ప్రపంచ వ్యవహారం ప్రచండ వేగంతో సాగిపోతుంది దీన్నంతా జరిపేటువంటి పరబ్రహ్మ మాత్రం బండరాయిలాగా నిశ్చలంగా ఉంది అలా నిశ్చలంగా ఏ రకమైన స్పందము లేకుండా ఉండటమే పరబ్రహ్మ యొక్క స్వరూపం ఈ తొమ్మిదో లక్షణం ఇప్పుడు ఈ తొమ్మిది లక్షణాలు చెప్పాడు శ్రోతలు గమనించవలసిన ఏమిటంటే యోగి గమ్య లక్షణాలు అని చెప్పిన చోట ఏమన్నా అనుభూతిని వర్ణించాడు ఆయన బ్రహ్మానుభూతి పొందిన వాడికి ఏ రకమైన స్వరూప దర్శనం జరుగుతుందో ఆ అనుభూతిని వర్ణించాడు యోగితరులు అంటే యోగులు కానటువంటి సామాన్యులకు కనిపించే బ్రహ్మ లక్షణం చెబుతాను అనే చోట నాలుగు లక్షణాలు ఏం చేశాయంటే సామాన్యులు యోగస్థితిని పొందటానికి ప్రయత్నం చేసే పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని వివర్ణించాడు ఆ తర్వాత లక్షణాల్లో తార్కికంగా బ్రహ్మ యొక్క స్వరూపాన్ని ఏ రకంగా అన్వయం చేసుకోగలమో దాన్ని నిరూపిస్తున్నాడు ఆ వరుసలోనే పదో లక్షణం ఏం చెబుతున్నాయంటే ఈ కనిపించే ఆకాశం కూడా పరిపూర్ణంగా ఉంది కదా కోట్ల కోట్ల వస్తువులన్నీ దీంట్లో ఉంటున్నాయి కదయ్యా అంటే ఏమిటి ఇన్ని వస్తువులకి ఇది అవకాశం ఇస్తోంది వస్తువులు ఉండటానికి అవకాశం ఇస్తూ ఉండడమే ఆకాశం ఆకాశ లక్షణం అవకాశం ఇస్తోంది గనక అది శూన్యంలాగా కనిపిస్తోంది అది పాపం ఉంది ఉండి పక్కవాడికి అవకాశం ఇస్తోంది అవకాశం ఇస్తోంది గనక దాని అంతా ఏమనుకుంటున్నారు అది శూన్యం అనుకుంటున్నారు అలా కనిపిస్తోంది అది ఈ ఆకాశంతో సహా స్థూల సూక్ష్మ ప్రపంచాలన్నిటికీ కూడా అవకాశం కల్పించే వస్తువు ఒకటి ఉంది ఉండి ఉండాలి అలా ఆకాశంతో సహా సమస్త వస్తువులకి అవకాశం కల్పించేటువంటి వస్తువు ఏదైతే ఉందో అదే బ్రహ్మ అలా అవకాశం కల్పిస్తూనే తాను పరిపూర్ణమై ఉంటూనే శూన్యంలాగా కనిపిస్తూ ఉండటమే పరబ్రహ్మ యొక్క స్వరూపం ఇదయ్యా పదో లక్షణం అన్నాడు వశిష్ఠ మహర్షి గారు దానిమీద రాముడు అడిగాడు తర్కమంతా బానే ఉందండి ఈ ప్రపంచం శూన్యంలోంచి రావడం లేదు అని చెప్పడం కోసం మీరు సద్రూపమైన పరబ్రహ్మ ఒకటి ఉందని దానికి నామరూపాలేమీ లేవని దాంట్లోంచే ఈ ప్రపంచం అంతా వస్తోందని దాంట్లోకే మళ్లీ వెళ్లిపోతోందని ఈ సద్పము పరబ్రహ్మ మాటల వల్ల దాని యొక్క స్వరూపం సరిగ్గా అర్థం కావడంలా అందుచేత ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపం ఏమిటో కొంచెం వివరంగా చెప్పవలసింది అని ప్రార్థించాడు దానిమీద వశిష్ఠ మహర్షి గారు బ్రహ్మస్వరూపాన్ని ఆ బ్రహ్మ యొక్క లక్షణాలను రెండు రకాలుగా విభజించాడు యోగులు తెలుసుకునే తెలుసుకునేటువంటి బ్రహ్మ లక్షణాలు ఒకటి దీన్ని యోగి గమ్య బ్రహ్మ లక్షణము అన్నాడు యోగులు కాకుండా మామూలుగా సామాన్య జన్లకు అర్థమయ్యేటువంటి విధానంగా బ్రహ్మ లక్షణాలు కొన్ని వీటిని అయోగి అంటే సామాన్యులకు తెలిసే విషయాలు వీటిలో యోగి బ్రహ్మ లక్షణాల గురించి వివరించడం అయిపోయింది సామాన్యులకి తెలిసేటువంటి బ్రహ్మ లక్షణాల్లో కూడా ఇప్పటికి పది లక్షణాలు జపడం అయిపోయింది ఇప్పుడు పదకొండో లక్షణంలోకి మనం వెళ్ళబోతున్నాం ఆ పదకొండో లక్షణంగా వశిష్ఠ మహర్షి ఏమంటున్నాడంటే రామా ఈ ప్రపంచమంతా మనం చూస్తున్నాం కదా దీన్ని అనేక రకాలుగా విభాగం చేయొచ్చు ఒక రకమైన విభాగంలో ఇది త్రిపుటిమయం ఈ ప్రపంచమనేది అంటే త్రిపుటి అంటే ఏమిటి తెలుసుకోదగినది తెలుసుకోవటము తెలుసుకునేవాడు ఇది ఒక త్రిపుటి దీన్నే వేద్యము వేదనము వేత్త అని కూడా అంటుంటారు. ఉంటారు ఈ ప్రపంచంలో ఇలాంటి త్రిపుడులు అనేకం ఉన్నాయి అనేక త్రిపుడులు పుడుతున్నాయి పోతున్నాయి ఇటువంటి త్రిపుడులన్నిటికీ కూడా ఒకనొక వివర్త కారణం వండి ఉండాలి వీటన్నిటికీ వివర్త కారణ రూపం ఆధారం ఏదైతే ఉందో ఆ ఆధారమే పరబ్రహ్మ యొక్క స్వరూపం అని పదకొండవ లక్షణం చెప్పాడు ఇక పన్నెండవ లక్షణంలో ఆయన ఇంకా చాలా విశేషమైన విషయం చూస్తున్నాడు అని ఏమంటున్నాయంటే స్థావరాణం హియద్రూపం తచ్చేద్ధమయం భవత్ మనోబుద్ధి ఆది నిర్ముక్తం తత్పరేణోపమీయతే అన్నాడు ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే అపార్థానికి దారితీసేటువంటి శ్లోకం ఇది ముందు అర్థం తెలుసుకుందాం ఏమంటున్నానంటే వశిష్ట మనిషి లోకంలో జడవస్తువులు ఉన్నాయి కదా వాటి ఏమన్నా మనసు గాని బుద్ధి గాని ఇవన్నీ లేవు వాడికి జ్ఞానం లేదు అలా కాకుండా లోకంలో ఉండే రాళ్లు మొదలైనటువంటి జడ వస్తువులకి జ్ఞానం కలిగి ఉండేటట్లయితే అప్పుడు వాడిని పరబ్రహ్మతో సమానమవుతాయ్యా అంటున్నాడు అంటే పరబ్రహ్మ శిలాతుల్యం అని చెప్పడం ఉద్దేశం కాదు క్రియారహితమైనటువంటి జ్ఞానస్థితి పరబ్రహ్మ స్థితి అని చెప్పడం అందుకోసం ఆయన ఏమంటున్నాయంటే లోకంలో ఉండేటువంటి జడవస్తువులకు గనక జ్ఞానం ఉండేటట్లయితే అప్పుడు వరబ్రహ్మతో సమానమవుతాయి అన్నాడు ఈ విధంగా యోగి గమ్యములైనటువంటి లక్షణాలను కొన్నిటినీ యోగీతర సామాన్య జన గమ్యములైనటువంటి లక్షణాలు కొన్నిటినీ పరబ్రహ్మ విషయంలో చెప్పి ఆ తర్వాత వీటన్నిటికీ కూడా ఒక సమన్వయ రూపంగా కొన్ని మాటలు చెబుతున్నాడు వశిష్ట మహర్షి ఏమంటున్నాయంటే ఇటువంటి పరబ్రహ్మే సత్యము అని దాంట్లోంచి జన్మించినట్టు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచానికి ఉత్పత్తి లేదని నేను నీకు లీలోపాఖ్యానంలో నిరూపించబోతున్నా అయితే ఏమిటంటే అయితే ఈ లక్షణాలన్నీ ఎందుకు చెప్పావయ్యా అంటే యోగిగమ్య లక్షణాలని అయోగిగమ్య లక్షణాలని ఎందుకు చెప్పామంటే అనుభవంతో నువ్వేం తెలుసుకోబోతున్నావో దాన్ని యోగిగమ్య లక్షణాలలో చెప్పాం ఆ అనుభవం సాధించడానికి కొంత సాధన చేయాలి ఆ సాధన చేయాలంటే కొంత కన్విన్స్ కావాలి నువ్వు ఆ కన్విన్స్ కావడానికి తార్కికంగా అటువంటి వస్తువు ఒకటి ఉండడానికి వీలుంది అనే విషయం నీకు మనస్సుకు పట్టాలి అది పట్టేందుకోసం సామాన్యులకు తెలిసేటువంటి యోగి లక్ష్మణాలు బ్రహ్మ లక్షణాలు కూడా కొన్ని చెప్పాం ఈ రకంగా రెండింటినీ చూసుకుని నువ్వు వాటిని దాన్ని సాధన చేసుకోవాలి అయితే మనస్సుకుని ఇంకా దృఢత్వం కలగడం కోసం దీన్ని నిలోపాఖ్యానంలో నేను నిరూపించబోతున్నానయ్యా అన్నాడు వశిష్ఠ మహర్షి ఇక్కడతో పదవ సరుగ పూర్తి అయిపోయింది ఇక పదకొండవ సరుగలో రాముడు ఏం చేశాడంటే ఈ చెప్పిన విషయాలన్నీ ఒకసారి సింహావలోకంలాగా మనసులో చేసుకున్నాడు లోపలే చేసుకుని ఇంచుమించుగా వేసిన ప్రశ్నలే మండి వేశాడు అయితే కిందసారి ఒకసారి రాముడు వేసిన ప్రశ్నే వేస్తే వశిష్ఠ మహర్షి గారు మందలించాడు అందుకోసం అటువంటి పరిస్థితి రాకుండా వేసిన ప్రశ్నే వేసినప్పటికీ కూడా మార్పు చేసి ఇది పాత ప్రశ్న అంటే లేకుండా వేశాడు వశిష్ఠ మహిళ అది గ్రహించాడు గ్రహించి కూడా రాముడికి హృదయంలో ఇంకా దృఢత్వం రావాలనేటువంటి విషయం అర్థం చేసుకుని వాటిని సమాధానాలు చెప్పాడు ఇలా రాముడు వశిష్ఠుడు తెలిసి తెలిసి చెప్పిన విషయాలకు మళ్ళీ చెప్పడంలో ఉద్దేశ్యం ఏంటంటే తర్కపరంగా విషయం దృఢం కావాలనేదే ఇద్దరు ఉద్దేశ్యం కూడా వశిష్ట మహర్షి ఇప్పటిదాకా వివరణ ప్రక్రియలు రెండు మూడు రకాలుగా చెప్పాడు వాటిలో రెండు మూడు రకాల మాటలు వచ్చాయి ఏమనంటే తత దృష్టితో ఈ జగత్తు యొక్క సృష్టి కానేలేదు అని ఒక మాట తాత్విక దృష్టితో చూసినట్లయితే ఈ ప్రపంచం సృష్టి కానేలేదు అన్నాడు ఒక మాటగా ఇంకో మాటలో ఉన్నాడు వ్యావహారిక దృష్టితో గనక చూసినట్లయితే ఈ జగత్తంతా స్తంభంలో బొమ్మలాగా వ్యక్తమైంది అన్నాడు ఇదొక మాట తత్వ జిజ్ఞాస గలవాడు ఏం చేయాలంటే ఈ రెండు దృష్టిల్ని కూడా విస్పష్టంగా అర్థం చేసుకోవాలి రెండు మాటలు పరస్పర విరుద్ధంగా చెబుతున్నారు ఒక దాంట్లోనే ఉన్నా అసలు పుట్టనే లేదంటున్నారు ఒక దాంట్లోనే ఉన్నా అంతకుముందు వ్యక్తమైంది అంటున్నారు ఇదేమిటి సందర్భోచితంగా ఎటుబడితే అటు మాట్లాడుతున్నారా అన్నట్టు కనిపిస్తోంది అదేది ఈ వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి క్లేశం అక్కడే గడ్డు తత్వదృష్టి గలవాడు ఏం చేయాలంటే ఈ రెండు దృష్టిని సమన్వయం చేసుకోవడం కోసం వీటిని ముందర విస్పష్టంగా అర్థం చేసుకోవాలి ఆ ప్రక్రియ నేత చెప్పబోతున్నారు తత్వదృష్టితో జగత్త పుట్టలేదని అంగీకరించేస్తే ఏ మిగిలింటుంది అప్పుడు శుద్ధమైన పరబ్రహ్మ కూడా మిగిలి ఉంటుంది దాని మార్చి కింద సర్కుల్లో చెప్పేశాడు మనం చెప్పుకున్నాం ఇప్పుడు యోగి గమ్య లక్షణాలని అయోగిగమ్య లక్షణాలని ఆ వివరణ అంత అయిపోయింది కదా అయితే ఆయన ఆ వ్యవహార వ్యవహార దృష్టి వివరించవలసి ఉంది వ్యవహార దృష్టిని కనుక అంగీకరించినట్లయితే ఏమవుతుంది జగత్తుంది వ్యవహారికంగా జగత్తుంది కదండి మరి ఆ జగత్ ఉంది స్తంభంలోంచి బొమ్మ వ్యక్తమైనట్టుగా వ్యక్తమైంది అలా వ్యక్తం కావడానికి ఓ ప్రక్రియ ఉండాలి దాన్నే సృష్టి క్రమం అంటారు ఈ సృష్టి క్రమాన్ని వశిష్ట మహర్షి పన్నెండో స్వర్గంలో వివరణ చేశాడు ఆ వివరణ చేసే ముందు కొన్ని ప్రధాన అంశాలను రాముడికి మళ్ళీ గుర్తు చేశాడు ఎందుకు గుర్తు చేశాడు అంటే ప్రయోజనం తర్వాత చెప్పబోతున్నానుకోండి ఈ సృష్టి ప్రక్రియ అంతా దేటో చదువుతున్నాడు దశలో చదువుతున్నాడు అందుచేత ఈ సృష్టి ప్రక్రియని చెప్పబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలని తాత్విక విషయాలని గుర్తు చేశాడు ఆయన ఏమిటంటే ప్రళయకాలంలో పరబ్రహ్మ మనం సుష్ప్తి ఆత్మలాగా ఉంటాడు అన్నాడక మాట అంటే సుష్ృప్తి దశలో మనం ఎలా ఉంటామో అలా ఉంటాడు పరమాత్మ ఎప్పుడు ప్రళయకాలంలో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది రెండో పాయింట్ ఏంటంటే సృష్టి సమయంలో ఆపర బ్రహ్మే మన స్వప్నాత్మలాగా ఉంటాడు అంటే మనం స్వప్నంలో ఎలా ఉంటామో అలా ఉంటాడు దాని అర్థమేటి ఆయన యొక్క స్వప్నమే ఇవాళ మనం చూస్తున్న ప్రపంచం ఇది రెండో పాయింట్ మూడోది ఏంటంటే వ్యష్టిక్క స్వప్నం ఏదైతే ఉందో అది ఆ వ్యక్తి యొక్క వాసనలు బట్టి తయారవుతుంది ఒక్కొక్క వ్యక్తికి కొన్ని వాసనలు అంటే సంస్కారాలు ఉంటాయి ఈ జాగ్రత్త ప్రపంచాన్ని చూడటం వల్ల కొన్ని సంస్కారాలు ఉంటాయి ఆ సంస్కారం వల్ల స్వప్నం వస్తూ ఉంటుంది మరి పరబ్రహ్మ యొక్క స్వప్న వంటిది ఈ ప్రపంచం ఉంటున్నాం కదా మరి ఆ పరబ్రహ్మగారికి స్వప్నం ఎలా వస్తుంది అంటే జీవులందరి యొక్క సమష్టి సంస్కారం వల్ల ఆయనకు స్వప్నం వస్తుంది ఈ రెంట్కి తేడా ఇది ఇది నాలుగో పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు అందువల్లే ఇది అబద్దం అని ఎవరు అనుకోరు చెప్పినా నమ్మరు ఎందువల్ల అందరి యొక్క సమష్టి సంస్కారం వల్ల ఇది వస్తుంది గనక ప్రతివాడు స్వప్న దశలో ఉండగా ఈ స్వప్న అబద్దం ఎట్లా అనుకోవడం లేదు అలాగే సామూహిక సంస్కారం వల్ల కలిగినటువంటి స్వప్నతుల్యమైనటువంటి ఈ జాగ్రత్త ప్రపంచాన్ని ఎవరు అబద్దం అనుకోవడం లేదు పెద్దవాళ్ళు చెప్పినా నమ్మడం లేదు ఇది ఐదో పాయింట్ ఆరోప ఏంటంటే తన ఒక్కడి సంస్కారమే గనక ఈ ప్రపంచానికి కారణమై ఉంటే ఇది అసత్యం అని సులభంగా తెలిసిపోయి స్వప్న విషయంలో అలాగే తెలుస్తోంది అందరికీ అందరి సంస్కారాలు కూడా కలిసి ఉండటం వల్ల వాటన్నిటి వల్ల కలిసి జన్మించినటువంటి ఈ ప్రపంచాన్ని అసత్యమని జీవులు గ్రహించలేకుండా ఉన్నారు స్వప్న ప్రపంచానికి స్వప్న ప్రపంచానికి జాగ్రత్త ప్రపంచానికి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఇది అని ఈ వెనకటి విషయాలన్నీ కూడా ఒకసారి వశిష్ఠ మహర్షి గుర్తు చేసి వ్యావహారికమైనటువంటి సృష్టి క్రమాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు ఏమంటే సుషుక్తి సమయంలో ఇక స్వప్నం మొదలు కాకముందే నీ సంస్కారాలన్నీ కూడా నీలో కలిసిపోయి నీ రూపంగానే ఉంటాయి కదా అలా ఉండి అవి వ్యక్తం కాబోతు ఉంటాయి కదా అలా వ్యక్తం కాబోయేటువంటి సంస్కారాల యొక్క దృష్టితో గనక చూసినట్టయితే అప్పుడు నువ్వు ఎలాంటి వాడివి నువ్వు నువ్వు సర్వాత్మకుడివి ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎప్పుడిది ప్రతివాడికి అనుభవంలో ఉన్న విషయం ఇది సుషుప్తి సమయం అంటే కళలు లేనటువంటి నిద్రా సమయం ఆ కళలు లేకుండా ఉన్నావు కళ రాబోతోంది కళ రాకముందు పరిస్థితి నిద్ర పట్టింది రాలేదు అప్పుడు సంస్కారాలను ఎక్కడున్నాయి నిద్రపోయేవాళ్ళు నాలోనే కలిసిపోయి ఉన్నాయి ఏ రూపంగా ఉన్నాయి నా రూపంగానే ఉన్నాయి ఇప్పుడు ఆ సంస్కారాల దృష్టితో ఒకసారి ఆలోచించండి ఆ సంస్కారాల దృష్టితో చూస్తే ఇప్పుడు ఎటువంటి వాడిని ఆ సమయంలో సర్వాత్మకుని సర్వాత్మకుడు అంటే స్వప్న దృష్టితో సర్వాత్మకుణ్ణి స్వప్నంలో కలగబోయేటువంటి సమస్త ప్రపంచము స్వరూపమే కాబోతోంది అది అప్పుడు పరిస్థితి అలా సుషుప్తి దశలో స్వప్నం రాకముందు నా యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అదే రీతిగా ప్రళయకాలంలో బ్రహ్మ సర్వాత్మకుడు సన్మాత్ర స్వరూపుడు అన్నాడు ప్రళయకాలంలో ఆ పరబ్రహ్మగారు ఎలా ఉంటారు సుషుప్తి కాలంలో నేనెలా ఉంటానో అలా ఉంటారు అందుచేత ప్రళయకాలంలో బ్రహ్మ ఎలా ఉంటాయంటే రాబోయేటువంటి సృష్టికి సర్వాత్మకుడుగా ఉంటాడు రాబోయే సృష్టికి సన్మాత్ర స్వరూపుడుగా ఉంటాడు ఇది సృష్టి క్రమంలో మొదటి మెట్టు ఆ తర్వాత సుషుప్తిలో నిశ్చలంగా ఉన్నటువంటి నాలో ఏదో ఒక చలనం ప్రారంభమవుతుంది అలా చలనం ప్రారంభమైతే దాంట్లోంచి స్వప్నం మొదలవుతుంది ఇంతే కదండి నేనేమన్నా సుషుప్తిలో ఉన్నా దాంట్లోంచి స్వప్నం ఎలా వస్తుంది నాలో అంతర్గతంగా ఏదో చలనం ఒక సంక్షోభం ఒక మార్పు ఒక కదలిక వచ్చి ఉండాలి అలాగే ప్రళయదశిలో ఉన్నటువంటి బ్రహ్మకు ఒక ఈక్షణం బయలుదేరుతుంది బ్రహ్మలో వచ్చేటువంటి కదలికను ఒక మార్పును దాని ఏమన్నారంటే ఈక్షణము అన్నారు ఈక్షణం అంటే ఏమిటి దాని గురించి వశిష్ఠ మహర్షి స్వల్పంగా వివరించబోతున్నాడు రెండు దృష్టిల్లో పరిశీలన చేయాలయ్యా తత్వదృష్టి ఒకటి వ్యవహార దృష్టి ఒకటి రెండుంటాయి తత్వదృష్టిలో మాట్లాడితే ఏం చెబుతున్నామంటే ఈ జగత్తుకి ఉత్పత్తి లేనేలేదు అని చెబుతున్నాం వ్యవహార దృష్టిలో ఉన్నప్పుడు ఈ జగత్తంతా స్తంభంలోంచి వ్యక్తమైనటువంటి బొమ్మలాగా వ్యక్తం అవుతుంది అని చెబుతున్నా ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి మాటలుగా పైకి కనిపిస్తాయి విరుద్ధమైనది కాదు ఈ రెండింటినీ అర్థం చేసుకుంటే వీటికి సమన్వయం దొరుకుతుంది ఈ సమన్వయం దొరికేందుకోసం గాను వ్యవహార దృష్టిలో స్తంభంలోంచి బొమ్మ వ్యక్తమైనట్టుగా ఈ జగత్తు ఉత్పన్నమయ్యేటువంటి ప్రక్రియ ఏమిటో దాన్ని మనం అర్థం చేసుకోవాలి దీన్నే సృష్టి క్రమం అంటారు అని ఆ వ్యావహారిక సృష్టి క్రమాన్ని వివరించడం ప్రారంభించాడు వశిష్ఠ మహర్షి దాంట్లో మొదటి అంశంగానే చెప్పాడంటే సుషుప్తిలో స్వప్నం ఇంకా రాకముందు నిద్రపోయేటువంటి వ్యక్తి స్వప్న దృష్ట్యా సర్వాత్మకుడుగా సద్రూపుడుగా ఎలా ఉంటాడో అలాగే ప్రళయ దశలో పరమాత్మ సద్రూపుడుగా సర్వాత్మకుడుగా ఉంటాడయ్యా అని ఒక మాట చెప్పాడు ఆ తర్వాత రెండో అంశం చెబుతున్నాడు సుషుప్తిలో ఉండి ఇక ముందు స్వప్నాన్ని కనబోతున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తి యొక్క చైతన్యంలో ఏం జరుగుతుంది అంటే ఒక మార్పు ఒక చలనం ఒక కదలిక రావాలి వస్తే ఏమీ లేనటువంటి నిశ్చలమైనటువంటి నిరాకారమైనటువంటి ఆ సుషుప్తి దశలోంచి వాడు స్వప్న దశలోకి వెళతాడు అలాగే ప్రళయ దశలో ఉన్నటువంటి పరబ్రహ్మకు ఒక ఈక్షణం బయలుదేరుతున్నాయా అన్నాడు ఈక్షణం అంటే ఏమిటి ఈక్షతే అనే ధాతువు మించి వచ్చింది పదం మామూలుగా అయితే ఈక్షణం అంటే చూపు లోక విహారంలో కూడా చూపు అంటే ఏమిటి సంకల్పం ఊహ ఆలోచన ఇటు చూడు నేను చెప్పేది విను అంటారు చూడు నేను చెప్పేది అర్థం చేసుకో అన్నారు నేను చూడని పదానికి అర్థం కానీ అక్కడ చూడంటే కళతో చూడని అర్థం కాదు నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకో అంటే అక్కడ ఏమవుతుంది అక్కడ ఆలోచన అని అర్థం వస్తుంది భాషలోనే ఇలా ఉంటే ఈక్షణం అనేటువంటి పదానికి ఔపనిషత్కంగా ఆలోచిస్తే దాని సంకల్పం అనే అర్థం ప్రళయదశలో ఉన్నటువంటి పరమాత్మకు ఏం కలిగింది ఈక్షణం కలిగింది ఆ మాట ఉపనిషత్తులో అనేక చోట్ల చెప్పారు ఆ ఈక్షణం వల్ల పరబ్రహ్మకు ఈశ్వరుడు అనే పేరు వచ్చింది అంటే పరబ్రహ్మకి కనుక ఈక్షణం కలిగితే అంటే ఆలోచన కలిగితే ఆ దశలో ఆయన పేరు ఏమిటి ఈశ్వరుడు పరమేశ్వరుడు ఏమిటి తేడా టెక్నికల్ గా చెప్పుకోవాలంటే మాయోపాధికమైన చైతన్యమే ఈశ్వరుడు మాయా విరహితమైనటువంటి శుద్ధ స్థితి సద్రూపస్థితి ఆ సద్రూపస్థితిలోంచి మాయా సబలితమైనట్లయితే మాయా అనేటువంటి ఉపాధిలో ఉపాధిలో కనుక అప్పుడు ఆ చైతన్యాన్ని ఏమని పిలుస్తారు ఈశ్వరుడు అని పిలుస్తారు ఈక్షణం అంటే ఏం చెప్పుకున్నాం ఒక సంకల్పం ఒక ఆలోచన అని చెప్పాం అంటే అది ఒక వృత్తే కదండి చిత్త వృత్తేగా అది ముదిరి కొంచెం గట్టిపడి ఇంకొంచెం కనుక దృఢమైనట్టయితే అప్పుడేమవుతుంది జీవుడైపోతుంది అంటే ఈక్షణమే గట్టిపడితే జీవత్వం వచ్చేస్తుందానికి ఇలా జీవత్వం వచ్చేస్తే అదే చైతన్యాన్ని ఏమైనా పిలుస్తారు ప్రథమ జీవుడు హిరణ్య గర్భుడు అని పిలుస్తారు ఇదంతా ఎవరు చైతన్యమే చైతన్యమే మాయా అనేటువంటి వస్తే దానికి ఈశ్వరుడు అనే వ్యవహారం వచ్చింది ఆ మాయా అనేటువంటి ఉండగా ఆయనకున్నటువంటి ఈక్షణం అనేటువంటి సంకల్పం గనక కొంచెం దృఢపడితే గట్టిపడితే ఆయనకు జీవుడు అనే పేరు వచ్చింది హిరణ్య అనే పేరు వచ్చింది ప్రథమ జీవుడు గనక ఈ ప్రథమ జీవుడైనటువంటి హిరణ్యగర్ఫుల్ నుంచి ఇంద్రియాది దేవతలంతా పుట్టారు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక అధిదేవత అని చెప్పి వేదంలో చాలా అక్కడక్కడ చెప్తూ వచ్చారు కంటికి సూర్యుడు అధిదేవత అని ఇంద్రుడు అధిదేవత ఇలా దేవతలని చెప్పారు ఈ ఇంద్రియాది దేవతలు పుట్టారు ఆ తరువాత పంచమహాభూతాలు పుట్టాయి ఎక్కడి నుంచి ఈ హిరణ్యగర్ ఫుల్లోంచాయి ఇక్కడ పంచమహాభూతాలు అంటే ఏమిటి సూక్ష్మ పంచమహాభూతాలు మాత్రమే అంటే ఇవి తన్మాత్రం అనమాట ఆ తర్వాత వీటిలోంచి అహంకారం పుట్టింది ఈ తో పాటే కాలం పుట్టింది ఇహా పంచభూతాల్లో ఆకాశం ఉంది కదండి ఈ ఆకాశం ఆకాశంలోంచి శబ్దం పుట్టింది వేదాలు కూడా ఈ వేదాలు పుట్టిన తరువాత అపంచీకృతంగా ఉన్నటువంటి సూక్ష్మ పంచభూతాలు పంచీకృతములైన పంచీకృతం అంటే ఒకదాంట్టు కలిసిపోయినాయి ఆ పంచీకరణ ప్రక్రియ మనం ప్రత్యేకంగా వివరణ చేసుకోవాలి దానికి పంచీకరణ వార్త బ్రహ్మాండంగా ఉంది దాని గురించి ఈ గ్రంథంలో కూడా ఉత్తరత్తర సంగ్రహంగా వస్తుంది ఈ పంచీకృత పంచమహాభూతాలనే ఇవాళ మనం కంటితో చూస్తున్నాం ఈ పంచీకృత పంచమహాభూతాల్లోంచే ఈ బ్రహ్మాండాలన్నీ పుట్టినాయి ఈ లోకాలన్నీ పుట్టినాయి రామా ఇదయ్యే సంగ్రహంగా సృష్టి యొక్క క్రమం అన్నాడు వశిష్ట ఇప్పుడు ఏమంటున్నాయంటే ఇదంతా ఇంకొకసారి వెనక్కి అన్వయం చేసి చూడు ఈ సృష్టి అంతా పైనుంచి కిందికి ఎలా వచ్చిందో దీని అనులోమ విధానంలో చెప్పాం ఇప్పుడు వెనక్కి నడిపించి చూస్తాం ఏమవుతుందో చూద్దాం ఈ జగత్తంతా ఇవాళ మనం చూస్తున్నాం ఈ జగత్తుకి కారణం ఎవరు అని అన్వేషణ చేస్తున్నాం పగలగొట్టి చూశాం ఒక ఒక్కొక్కదాన్ని ఏమిటి ఏమిటింది లోపల లోపలను అణుగుచాలు కనిపిస్తున్నాయి ఇక్కడ యోగవాసిష్ఠంలో అణుగుచ్చం అనే పదం ఉపయోగించాల త్రసరేణువు అనే పదం ఉపయోగించారు ఈ త్రసరేణువు అనే పదాన్ని మనం అణుగుచ్ఛం అనే అర్థంగానే మనం అర్థం చేసుకోవాలి ఈనాటి వైజ్ఞానికులు మాణిక్యులు అంటున్నారే ఆ మాణిక్యులు ఈ త్రసరేణువే అంచేత త్రసరేణు అని అణుగుచ్చమని మనం ఇప్పుడు వ్యవహారం చేస్తున్నాం ఇంతకు అణుగుచాలు మూల కారణం ఈ ప్రపంచంలోని వస్తువులన్నిటికీ అణుగుచ్చాలు ఎట్లా వచ్చాయి అంటే అణుగుచ్చాలకి కారణం అణువులు ఈ అణువులకి కారణం ఎవరు పగలగొట్టి చూసాం పగలగొట్టి చూస్తే బ్రహ్మాండమైనటువంటి శక్తులు వచ్చేసినాయి ఇవాళ అవైజ్ఞానంగా కనిపిస్తోంది కదండి ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ మలైన ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి కదా పగలగొట్టితే కనిపిస్తున్నాయి మరి వేడి శక్తి ఎలక్ట్రిసిటీ శక్తి విద్యుత్ శక్తి శబ్దశక్తి అగ్నిశక్తి ఇవన్నీ కూడా దాంట్లోంచి వస్తున్నాయి ఇలా శక్తులుగా కనిపిస్తున్నాయి కదా వీటి యొక్క అసలాకారం ఏమిటి అంటే అవి పంచభూతాలు అంటే అపంచీకృత పంచభూతాలు తన్మాతలు తన్మాతల్లోంచి వీ వచ్చినాయి ఈ తన్మాతలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పరమాత్మని ఆవరించినటువంటి మాయాశక్తి ఏదైతే ఉందో ఆ మాయాశక్తిలోంచి ఇది వచ్చాయి కనుక ఈ కారణం ఎవరయ్యా అంటే మాయాశక్తి ఇది వెనక్కి వరస ఇప్పుడేం తెలియదు పరమాత్మ తత్వమే మాయాశక్తి ద్వారా ప్రపంచానికి మూల కారణం అవుతుంది వెనక్కి వెళ్ళేప్పుడు మాయ దగ్గర చెప్పేసి ఆపేశాం ఎందుకని అది విషయం స్పష్టం గనుక మాయ ద్వారా పంచభూతాలు వచ్చినాయన్నా మాయ అంటే ఏమిటి అది పరమేశ్వరుణ్ణి ఆశ్రయించుకుని ఉంటేనే దానికి స్థితి లేకపోతే దానికి అస్తిత్వమే లేదు అంచేది ఏం చేస్తుంది మాయ ద్వారా ఎవరు అసలు కారణం అవుతున్నారంటే ప్రపంచానికి మూల కారణం పరమాత్మ తత్వమే మాయాశక్తి ద్వారా ప్రపంచానికి మూల కారణము అని ఈ వెనక్కి రివర్స్ ప్రాసెస్ వల్ల మనకి స్పష్టమైంది దీన్నే వశిష్ట మహర్షి బాగా స్పష్టం చేస్తున్నాడు బీజం జగత్నను పంచకమాత్రీజం పరా వ్యవహిత స్థితి శక్తి రాజ్యా బీజం తదేవతీతి సదానుభూతం చిన్మాత్రమే జగత్ పర అవ్యవహిత స్థితి శక్తి అని పదం ప్రయోగించాడు ఆయన పరావ్యవహిత స్థితి శక్తి పర అవ్యవహిత స్థితి శక్తి ఏమిటంటే పర అంటే పరమాత్మ పరమాత్మను సాక్షాత్తుగా ఆవరించి ఉన్నటువంటి జగత్స్థితికి కారణమైనటువంటి శక్తి ఒకటి ఉంది పరమాత్మని ఆవరించింది జగత్ స్థితికి ఏమన్నా అది సాక్షాత్ గా కారణమైంది పరోక్షాత్గా కారణమైన పరమాత్మైంది ఇది కారణములు ఒక కారణం సాక్షాత్ కారణం ఏమన్నా పరమాత్మని ఆవరించి ఉన్నటువంటి శక్తి దాన్ని పరావ్యవహిత స్థితి శక్తి అన్నారు దాన్ని ఆవరించి పరమాత్మని ఆవరించి ఉండటం మూలానే ఈ జగత్తుని సృష్టి చేయగలుగుతోంది కనుక పరమాత్మ పరోక్ష కారణమైంది ఇది కారణ పరంపర దీన్ని బట్టి ఏం తేలుతోంది మాయను తొలగించుకుంటే ప్రపంచం బ్రహ్మస్వరూపంగా మిగులుతుంది అని తెలుస్తోంది ఎందుకని మాయ పరమాత్మని ఆవరించినప్పుడు అప్పుడు సృష్టి ఏర్పడుతోంది మాయ కాకుండా తీసేస్తే సృష్టి లేదే అంటే బంధమే లేదు ఈ విధంగా సృష్టి క్రమం వర్ణించి చెప్పడంలో ఉద్దేశం ఏమిటి ఏమిటంటే మాయలోంచే ఈ సృష్టింతా అంతా వచ్చిందయ్యా మాయలోంచి వచ్చింది మాయే అవుతుంది మాయంతో తొలగించుకుంటే సృష్టి అంతా పోతుంది ఈ సృష్టి సత్యమైనది కాదు అని చెప్పడమే ఉద్దేశం అందుకోసమే ఈ సృష్టి క్రమం చెప్పాం సృష్టి నిజంగా ఉందని మా ఉద్దేశ్యం కాదు లేని సృష్టికి క్రమాన్ని వర్ణించడం ద్వారా ఇది పరబ్రహ్మ కంటే భిన్నంగా లేదని నిరూపించాలనేదే మా ప్రయత్నం అని ఈ విధంగా వశిష్ట మహర్షి సృష్టి క్రమాన్ని పూర్తి చేసి ఇక పదమూడవ సర్గలో అసలు కిటుకు బయటపెట్టాడు ఒకటో సర్గకు పదమూడవ సర్గకు దగ్గర సంబంధం ఉంది అని చెప్పేసి ఆ విషయాన్ని మనం ఇదివరకే చెప్పేసుకున్నాం ఆ చెప్పుకోవడం వల్ల ఎంతంటే ఆధునికీకరించి చెప్పుకున్నాం ఎందుకంటే విషయం సుగమంగా ఈనాడు జనానికి బాగా సుబోధకంగా ఉండాలని పదమూడో సర్గలో ఉన్నటువంటి విషయాన్ని కొంచెం ఆధునికీకరణం చేసి పూర్వం విరణ ఇప్పుడు సంగ్రహంగా ఏం చేద్దామంటే గ్రంథంలో ఉన్న విషయాన్ని ఉన్న వరసలో యథార్థంగా చెప్పుకుంటూ పోదాం వశిష్ట మహర్షి పదమూడు సరుకులు ఏమంటున్నాయంటే రామా ప్రళయకాలంలో పరమాత్మ తెలివి రూపంగా ఉన్నాడయ్యా అంటే చిద్రూపంగా ఉన్నాడు ఆ తర్వాత తెలుసుకోవడం అనేటువంటి వికారాన్ని పొందాడు బ్రహ్మజీవుడు అవటం అంటే ఇదే పదాలు మారుస్తూ ఉంటాం ఎందుకని అర్థాయ మారడం కోసం పదాలు మారుస్తూ ఉంటాం ఉన్న తత్వాన్ని అనేక కోణాల్లోంచి అవగతం చేసుకుంటే గానీ విషయం వంటక పట్టదు ఇందాకేం చెప్పాము పరమాత్మలో ఒక ఈక్షణం వస్తే ఆ ఈక్షణం దృఢపడితే అప్పుడు జీవుడవుతాడు అని చెప్పాం ఆ మాటకు సారాంశం ఏంటంటే పరమాత్మ వికారాన్ని పొందాడు ఏం వికారాన్ని పొందాడు తెలుసు కొనుట అనేటువంటి వికారాన్ని పొందాడు ఈక్షణం అంటే సంకల్పం చెప్పాం కదండి ఊహా ఆలోచన అని చెప్పాం కదా ఆలోచన ఇస్తే ఏం తెలుసుకోవడం జరుగుతుంది తెలుసుకొనుట వికారం గనక పరమాత్మకు వచ్చినట్టయితే ఆ బ్రహ్మే పరమాత్మే జీవుడైపోతాడు బ్రహ్మ జీవుడు అవడం అంటే ఇదే అని తెలుసుకోవడం వస్తుంది ఈ జీవుడి నుంచే బ్రహ్మాండాలని పుట్టాయి జీవుడంటే ఎవరు ఇవాళ మనం జీవులం కాదు మొట్టమొదటి జీవుడు ప్రథమ జీవుడు హిరణ్య ఆయన నుంచే ఇతర జీవులందరూ కూడా పుట్టారు ఆ సృష్టి క్రమం అంతా చెప్పేశాం ఇకపోతే రెండు లోకాలున్నాయి ఏమిటంటే ఒకటి నీ స్వప్నలోకం రెండు నీ జాగ్ర లోకం ఈ రెంటికి సామ్యం ఏమిటి వైషమ్యమేమిటి ఈ విషయాలు మనం చెప్పుకోవాలి కొంచెం ఆలోచించుకుంటున్నాడు వశిష్ట మహర్షి జై గురుదత్త